లు పొందవలసిన అవసరం లేనటువంటి స్థితికి ఎదుగుతాడు ఇలా జాగ్రత్తగా నిర్ణయం అయ్యేటటువంటి జ్ఞాన మార్గం భ్రాంతి విభ్రాంతి చెందకుండా ఆపటంతో మొదలయ్యి అఖండ ఎరుక నిర్ణయాన్ని పరబాహ్య నిర్ణయంతో ముగిసిపోతుంది ఆత్మస్వరూప నిర్ణయంతో మొదలవుతుంది పరబాహ్య నిర్ణయంతో ముగిసిపోతుంది ఇది కేవలం జ్ఞాన మార్గం ఇక వృత్తిని ఆధారపడి బోధించబడి సమాధి నిర్ణయం అయ్యేదంతా అంటే వ్యవహారంలో అవ్యవహారి దగ్గర నుంచి మొదలయ్యి అసంప్రజ్ఞాత సమాధి నిర్ణయం అయ్యేంత వరకు ఆత్మసాక్షాత్కార జ్ఞాన స్వరూప జ్ఞాన నిష్ట కలిగేంతవరకు యోగ మార్గం ఇంకా ఇంకోమెట్టు బయటకు వచ్చాం ఇంకోమెట్ బయటకు వస్తే నేను వేరే దేవుడు వేరే అన్న దగ్గర మొదలయ్యి దేవుడే నన్ను సృష్టించాడన్న భావనతో మొదలయ్యి నేను దేవుళ్ళో కలిసిపోయాను అనేటటువంటి సాయుధ్య ముక్తి నిర్ణయం అయ్యే వరకు ఉన్నటువంటిది భక్తి మార్గం అయితే ఇందులో చాలా అంతర్దశలు చాలా ఉన్నాయన్నమాట ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుడే నాకు ఆధారం అనే బలమైన విశ్వాసం కలిగినప్పటి నుంచి మొదలై నాకు దే నేను దేవుళ్ళో కలిసిపోయాను నాకు దేవుడికి భేదం లేదని అనడు భక్తుడు ఎప్పుడు కూడా నేను దేవుడిలో కలిసిపోవాలి ఈ తో భక్తి అనే మార్గం పరిణమిస్తూ ఇది భక్తి మార్గం ఇక కర్మ మార్గం నేను నా పనులన్నీ నేనే చేసుకోవాలి నా పనే బడువు చేయడు నా కోసమే నేను పుట్టాను నా నాదే నా దుఃఖం నాదే ఒక్కొక్కప్పుడు ఈ ప్రపంచం అంతా నా దాడి చేస్తూ నేనే దీనికి బలైపోతూ ఉంటాను నాకు ప్రపంచానికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది దానికి వేరే పని పాట లేదు నా మీద దృష్టి పెట్టడం తప్ప అసలు దానికి వేరే పనే లేదండి బాబు ప్రపంచం అంతా నా మీద దండయాత్రకు వస్తూ ఉంటుంది అనేవాడు కర్మ మార్గం ఇక్కడ మొదలవుతుంది కర్మ మార్గం అంటే బాధించబడటం తన సంస్కారముల చేత తన వాసనల చేత తన యొక్క అజ్ఞానం చేత తన అవిద్య చేత బాధించబడుతూ దానికి అన్యకారణంగా భావించటం చేత దానికి ఈశ్వరానుగ్రహం పొందితే తప్ప ఈ బాధలు తొలగమనే నిర్ణయం కలిగినప్పటి నుంచి కర్మ మార్గం మొదలవుతుంది ఈ కర్మ మార్గం ఇక్కడ ప్రారంభమై కడకెక్కడికి తీసుకెళ్తుంది ఇది కూడా ఎప్పటికో ఎప్పటికైనా విదేహముక్తి అంటే చనిపోయిన తర్వాత ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి ఈశ్వర దర్శనం కలిగి ఆ ఈశ్వరుడు సూక్ష్మ శరీరానికి తత్వమశి మహావాక్యాను ఉపదేశిస్తే బ్రహ్మ జ్ఞానం కలిగితే శరీరం పడిపోయిన తర్వాత బ్రహ్మోపదేశం జరిగితే అప్పుడది బ్రహ్మకల్పాంతం వరకు బ్రహ్మలోకంలోనో స్వర్గలోకంలోనో దాని జ్ఞానస్థితిని బట్టి ఉండి ఎప్పటికో బ్రహ్మకల్పాంతానికి ఆ సూక్ష్మ శరీరానికి విముక్తి కలుగుతుంది అప్పటి వరకు యాతనామయ ఆయా లోకాలలో పరిభ్రమిస్తూ ఉంటుంది సరే ఎప్పటికైనా బ్రహ్మకల్మాంతానికైనా చేరతా కదా ఇప్పుడు ఏం కంగారేమొచ్చింది నాకు ముందు నన్ను నా వ్యవహారాన్ని అంతా నా కుటుంబాన్ని చక్కబెట్టుకోనివ్వండి నా పిల్లల్ని మంచిగా పెద్ద పెద్దవాళ్ళని చేయనివ్వండి నా కర్తవ్యాన్ని బాగా చేయనివ్వండి అన్ని పనులు పూర్తి చేసుకున్నాక అవకాశం ఉంటే ఈశ్వరుడు కనపడితే దేహం వదిలేసిన తర్వాత అప్పుడు ఆ ఈశ్వరుడికి నాకు ముక్తో మోక్షమో ఇవ్వాలని అనిపిస్తే అప్పుడు నేను పొందుతాను అండి ఇప్పుడు ఏం కంగారు వచ్చినా నాకేం కంగారు లేదు ప్రస్తుతం ప్రస్తుతం చక్కగా నా పనులన్నీ నన్ను చేసుకోనివ్వండి నేను పనుల కోసమే పుట్టాను ఈ పని ఫలితం లేకపోతే నా జీవితం లేదు నాకు భోజనం లేదు ఆనందం లేదు కాబట్టి ఈ రెండు నాకు చాలా ఇంపార్టెంట్ వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూనే నేను వెళ్ళాలి ఇది కర్మ చూడండి మన జీవితంలో నాలుగు మార్గాలు ఉన్నాయా ఇప్పుడు ఇవి లేకపోతే నీ జీవితం లేదు అసలు కర్మ మార్గం యొక్క ప్రభావము ఉంది భక్తి మార్గం యొక్క ప్రభావము ఉంది యోగ మార్గం యొక్క ప్రభావము ఉంది జ్ఞాన మార్గం యొక్క ప్రభావం మనం పంచకోశాలను చెప్పుకుంటూ వస్తున్నాం దరిదాపుగా రెండు నెలలుగా ఈ పంచకోశ విచారణ చేసిన తర్వాత ఏం తెలిసింది ఇప్పుడు మనకి అంటే పంచకోశ విలక్షణం ఆత్మ నిర్ణయం మరి అయినప్పుడు పంచకోశ నిరసన చేయగలిగేవా ఈ పంచకోశంలో నేను కాదు అని నిర్ణయం చేసిన వాడేమో ఆ నిర్ణయాన్ని పొందితే జ్ఞాన మార్గంలో ఉంటాడు ఇంకా పంచకోశాలు నేనేనండి అన్నవాడేమో కర్మ మార్గంలో కాబట్టి ఆత్మ విచారణ చేసేటప్పుడే నువ్వు ఎక్కడ నిలకడగా ఉండగలుగుతున్నావు శ్రవణ కాలంలో ఎవరైతే నిర్ణయాన్ని పొందగలుగుతారో వాళ్ళు సులభంగా ఆచరణలో మిగిలిన కాలంలో కూడా అలా ఉండగలుగుతారు శ్రవణ కాలంలోనే అలా ఉండలేకపోయారు అనుకోండి ఆ నిర్ణయం కలగలేదనుకోండి అప్పుడేం చేయాలి కొంతకాలం కాలం అని చెప్పలేదు స పెద్దలు కొంతకాలం మననం చేయనైనా అన్నారు సరే మననం చేశారు పునశ్చరణ చేశారు అవస్థాత్రయంలో పునశ్చరణ చేయనైనా మెలకవాకలా నిద్రలో పునశ్చరణ చేయమమ్మ చేయగా చేయగా చేయగా చేయగా కొంతకాలానికి మననం ఏమైపోతుంది అంటే నీ ప్రయత్నం లేకుండానే నీ లోపల ఆ జపం ఆ మననం ఆ స్మరణ జరిగిపోతూ ఉంటుంది ఈ స్మరణ దాకా ఎప్పుడైతే వచ్చేస్తుందో అది నిధి అయిపోతుంది అంటే ప్రయత్నం